ఎనిమిది ఏమని నుతింతు నేను ఇందిరా నాయక నీవు కామించి కోరిన వారి కల్పలతవు నెట్టన నెట్టనదలచేవారి నిండు నిధానమవు పట్టినవారి చేతి బంగారమవు చుట్టరిక మెంచేవారి చోటికి తల్లిదండ్రివి ముట్టికొలిచినవారి ముంజీతమవు సేవ చేసిన వారికి చేతులో మాణికమవు భావించువారికి వారికి కావలనన్నవారికి ఘనమనోరథమవు వావిరి భూజించువారి వజ్రపంజరమవు బతి చేసినవారికి భవరోగవైద్యుడవు హినుతించినవారినందమవు పొత్తుల అలమేల్మంగ బువ్వపు శ్రీ వెంకటేశాలిటికి निहपर दातु